శ్రీరు నమరి ఓం శృతిస్మృతిపురాణానామాలయం కరుణాయం మాద్భవత్దశంకరంకర ఉత్తమ పురుషస్ వన్య పరమాత్మేదాహృత యోలకత్రయమాదుష్యా విభర్జీ ఆత్మా అంటే తాను తాను పరమాత్మ అంటే తన తన యథార్థస్వరూపము అంటే తాను అని అనుభవం ప్రతి వాళ్ళకే ఉంటుంది నేను అనే అనుభవం ఉంటుంది కదా ముందు ఇతర అనుభవం అన్నిటికంటే ముందు ఉండే అనుభవము నేను నేను అనుభవం దాన్ని ఒక వాక్కు పదము అంతకంటే లోత అనుభవం కదా వాక్కు అంటే పెదాల ఉంటుంది అనుభవం లోతుగా ఉంటుంది ఒక తలంపు అంటే ఒక సంకల్పం ఒక ఆలోచన దానికంటూ కూడా లోతైనది అనుభవం కాబట్టి మీలోనే మీరు చూసుకోండి వాక్కు మాట తలకు అనుభవం దీంట్లో మాట బహిరంగము తలపు అంతరంగము అనుభవము మీ స్వరూపము మీరే అనుభవము మీరే సో ఈ తాను అనేది మాటయా తలపుయా నేను అనేది అనుభవము అనుభవం అనుభవం నేను అని మీరు నోటితోటి అనొచ్చు నేను అనే ఒక థాట్ కూడా ఉండవచ్చు కానీ నేను యొక్క యథార్థత ఏమంటే అది అనుభవము ఇట్ ఈజ్ నాట్ వెర్బల్ ఇట్ ఈజ్ నాట్ సైకలాజికల్ ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్ అది నేను ఇప్పుడు ఈ నేను యొక్క యథార్థ స్వరూపమేమి సో ఈ నేలుకి ఏమవుతుందంటే బాహ్యమునందుండే దేహము ఇంద్రియములు మనస్సు వీటి లక్షణాలు ఏవైతే ఉంటాయో వీటి ధర్మములు ధర్మములు అంటే ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ ఆ నేను అనే అనుభవం మీద ఆరోపించుకుని నేను ఇది నేను అది నేను ఫలానా అని మనిషి సంసార బుద్ధుడై జీవిస్తూ ఉంటాడు ఆ నేను యొక్క యథార్థ స్వరూపం అంటే నేను మీద ఆరోపించినటువంటి అధ్యారూపములు సూపర్ ఇంపోజిషన్స్ అంటారు ఇంగ్లీష్లో అధ్యారూపములు అంటే తో సంబంధం లేని వాటిని నేను నెత్తి మీద వేసి పెట్టడం అప్పుడు నేను యొక్క యథార్థ స్వరూపము నేను యొక్క ఒక మిథ్యా రూపము మనకి కనబడుతూ ఉంటుంది ఇది ఇది సంసారి వాడి పేరే లేకపోతే అజ్ఞాని సంసారి ఈ అజ్ఞానం అన్నది లేకపోతే ఈ అధ్యయారూపం అన్నది అజ్ఞానం చేత వచ్చింది మనం కొంచెం తెలివితేటలతో తెలుసుకుంటే పోతుంది తెలివితేటలతో తెలుసుకుంటే పోతుంది సో ఆ తెలుసుకోవడమే ఆలస్యం ఇప్పుడు నేను నేను పంజాబీని అని ఒకడు వాడు నేను భారతీయుడను అని తెలుసుకోవాలి దాంట్లో ఏం కష్టపడిపోవాలి నేను పంజాబీని అనే అధ్యారూపాన్ని ప్రక్కనబెట్టి నేను భారతీయుడను అని తెలుసుకోవడానికి ఏమంతా కష్టపడాలి దాంట్లో కష్టపడాల్సింది నేను లేదు తన గురించి తాను యథార్థంగా తెలుసుకు తెలుసుకుంటాయే నేను పంజాబీ అనే మాటలో అర్థమేమున్నది పంజాబ్ అనేదే కల్పితం ఒక భూభాగానికి నా అలా చుట్టూ చేసి పంజాబ్ని మనం పేరు పెట్టుకున్నాం ఐదు నదులు ఉన్నాయి కాబట్టి దాన్ని పంజాబీని పేరు పెట్టాను వీడు పంజాబీలో అవుతాడు వీడు నడ్డి మీద మోసుకెళ్తూ ఉంటాడే మీ ఐనదు ఐదు నదులు ఉన్నాయి అదేం లేదు కదా ఉడికే ఒక కల్పన ఆ కల్పన కల్పనగా తెలుసుకుని ప్రక్కన ఏమంత కష్టం అవుతుంది నేను భారతీయుడు నేను భారతీయుడను అన్నవాడు నేను మానవుడను అని తెలుసుకోవడానికి ఏమంత కష్టపడాలి కాబట్టి తనపై వేసుకున్న ఈ దూరంగా పెట్టి తన యథార్థ స్వరూపాన్ని తాను నిగ్గుదేల్చుకొని తెలుసుకున్నట్లయితే దాని పేరే పరమాత్మ అది కథ నేను మీకేమి చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు పరమాత్మ అంటే శ్లోకం చదివానుగా ఆ శ్లోకం గురించి చెప్పే ప్రయత్నం సో పరమాత్మే తుదాహర్త ఇప్పుడు నశించేటువంటి పటిచభూతములతో మనం ఒక పురుషుణ్ణి తయారు చేయండి క్షర పురుష ఆ పురుషుడు ఎంతకాలం ఉంటాడు కొంతకాలండి కరిగిపో నశించిపోతాడు నశించని అజ్ఞానం మాయాశక్తితో ఇంకో పురుషుణ్ణి పెట్టండి అజ్ఞానం అంటే వ్యక్తి యొక్క స్థాయిలో మాయాశక్తి అంటే సమష్టి సమష్టి ఇగ్నరెన్స్దే మాయాశక్తి అని పేరు సమష్టి ఇగ్నరెన్స్ ధనము ధనవ్యామోహము అజ్ఞానమా విజ్ఞానమా అజ్ఞా సమష్టి ధనవ్యామోహానికి లక్ష్మి అని పేరు అర్థమైందండి మరి మాయాశక్తి అంటే అలాగే ఉంటుంది సమష్టి అవిద్యకు మాయాశక్తి అని పేరు లక్ష్మి అంటే మాయాశక్తి అది కాబట్టి ఈ పరమాత్మ పర అక్షర అదే అక్షర పురుష ఇంకా పరమాత్మ పరమాత్మ అంటే ఎవరు నేను అల్పూడను సరే మరి నిజమే సో ఎలా ఏ విధంగా అల్పడవు నీవు అల్పడవా లేకపోతే దేహము అల్పమా దేహము అల్పము దేహం యొక్క అల్పత్వాన్ని తన మీద వేసుకుని నేను అల్పూడను అని వీడు అనుకుంటూ ఉంటాడు నేను సుఖిని దుఃఖిని సంసారిని అని అందరికీ అనుభవంలా ఉంటుంది వాస్తవంలో మనస్సు సుఖీ దుఃఖి సంసారి అన్నది మనస్సు మనస్సు యొక్క ధర్మాలను మీద వేసుకుంటే నేను సంసారినయ్యాను సపోజ్ నేను చావు పుట్టుకలు లేని నా స్వరూపమునందు చావు పుట్టుకలు లేవు చావు పుట్టుకలు దేహానివి సుఖ దుఃఖాలు మనస్సువి ధర్మాధర్మములు బుద్ధివి పుణ్యపాపములు అహంకారానివి ఇవి ఏవి ఆత్మస్వరూపానికి చెందినవి కావు వీటన్నింటినీ పక్కన పెట్టేస్తే మీరు పక్కన పెట్టండి ఆలోచించండి ఒకసారి ఆలోచించి చూడండి చావు పుట్టుకలు నాకు లేవు సుఖ దుఃఖాలు నాకు లేవు పుణ్యపాపములు నాకు లేవు ధర్మాధర్మములు నాకు లేవు ఆలోచించండి సపోజ్ ఇవేవి లేవనుకోండి ఈ నాలుగు లేవ నాలుగు ద్వంద్వమ్ములు చెప్పారు ఈ నాలుగు లేవనుకోండి దెన్ వాట్ ఆర్ యూ వాట్ ఆర్ యు ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు ఆలోచించండి ఈ నాలుగు లేకపోతే ఇప్పుడు మీకు ఉన్నవి పోతాయని మీరు బెంగ పెట్టుకోవద్దు మీకు ఉన్నవి ఉంటాయి అవన్నీ నేను పట్టుకెడిపోతాడేమోనని మీరు చింత చేయకండి ఈ నాలుగు లేకపోతే వాటర్ మై ఆలోచించండి దాని పేరే పరమాత్మ అది సంత కాబట్టి ఈ ఏమిటి పరమత్వం ఏమిటి పరమాత్మ ఆత్మ అంటే తాను పరమ ఆత్మ సుప్రీం ఆత్మ వాటి దిస్టు సుప్రీం అస్తి వాటి దిస్టు సుప్రీం అస్తి ఈ పరమత్వం ఏమిటి పోష పరమత్వం ఆ పరమత్వం ఏమిటంటే దేహము చావు దాని ఎందు లేదు మనస్సు సుఖదుఖములు దాని ఎందు లేవు బుద్ధి ధర్మాధర్మములు దాని ఎందు లేవు అహంకారము పుణ్యపాపములు దాని ఎందు లేవు అదే పరమాత్మ ఇప్పుడు మీరు చెప్పండి ఆత్మ ఎక్కడ ఉన్నది ఎక్కడ పరమాత్మ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది కాదు వైకుంఠంలో ఉంటుంది అప్పుడు మనం ఏమైనా చెప్పాల్సి ఉంటుంది కరెక్టే వైకుంఠంలోనే ఉంటుంది కానీ ఆ వైకుంఠం కూడా ఇక్కడే ఉంటుంది ఈ లోపలనే ఉంటుంది సో ఎంచేతనే పరమాత్మేకి చాప్యుక్త దేహేష్మి పురుష పర ఈ దేహం తీసుకో ఈ దేహంలో పురుషుడు ఉన్నాడు ఒక చేతనుడు ఉన్నాడు ఆ చేతనుడికి మీరు పరహ వాడికి ఆ పరత్వాన్ని మీరు తీసుకురండి ఆ చేతనుల్ని పట్టుకునే ఆ చేతనుడు ఏమంటున్నాడు నేను సంసారని నేనేమో పంజాబీని నేను సుఖిని నేను దుఃఖిని అంటున్నాడు వాడు ఆ చేతనుడు అజ్ఞానం చేత అలాగా వదులుతున్నాడు వాడికి కొంచెం వివేకాన్ని కలిగించి వాడు వాడి పరమత్వాన్ని కోశ విలక్షణత్వాన్ని గుర్తించి ఇట్లా చేశారనుకోండి వాడు ఏమవుతాడు ఇప్పుడు పరమాత్మే పరమాత్మేకి దేహేశ్వన్ పురుష పర ఇది పెద్ద పెద్ద ప్రతిపాదన చాలా పెద్ద ప్రతిపాదన అయితే ఎలా ఉంటారంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక భేదవాడిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి నువ్వు కోటీశ్వరుడవు అని చెప్పి వాడిని కన్విన్స్ చేశారనుకోండి యు ఆర్ యు ఆర్ బిలియనా అని వాడికి అది సత్యం ఆ సత్యాన్ని వాడికి చెప్పి వాడిని కన్విన్స్ చేయాలి కన్విన్స్ చేశాడనుకోండి వాడు ఎలామైపోతాడు వాడు వాడు ఆశ్చర్యమగ్నుడు అయిపోతాడు అత్యాశ్చర్యంతో తలమొంకలైపోతాడు అవునండి కానీ మనం ఏమీ అమ్మం ఎందుకంటారు ఇప్పుడు నేను చెప్పింది అలా లేదు ఇప్పుడు నేను ఏం చెప్పాను మిమ్మల్ని కూర్చోబెట్టి నువ్వు చా నీకు చావు పుట్టుకలు లేవు సుఖ దుఃఖములు లేవు పుణ్యపాపములు లేవు ధర్మాధర్మములు లేవు నీవు పరమాత్మము అని నేను చెప్పాను చెప్తే నీకేమీ అవదెందుకని ఏమీ అవదెందుకని ఆలోచించండి నేను ఏదో ఒకటి ఏదో ఏదో ఒకటి అవ్వాలి కదా ఏవి అవదు ఎందుకు అవ్వదు తెలిసిన మనము కాంట్రడిక్షన్స్ అన్నింటినీ రికన్సైల్ చేసేసుకోటానికి అలవాటు పడి ఉన్నాము ఎలాగా మనం ధనాన్ని అన్యాయార్జితము చేయకూడదు అని కథ చెప్పేసుకుని ఆఫీస్కి వెళ్ళేదంత ము సత్య హరిశ్చంద్రుడి నాటకాన్ని ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల్లో చూసేసి వాళ్ళం మేము గణపతి సత్య తొమ్మిది రోజులు నాటకాలు వేస్తా ఒక రోజు నాటకం సత్య హరిశ్చంద్రుడు ఖచ్చితంగా ఉంటాడు దాంట్లో నక్షత్రకుడు ఇలాంటి సూర్యు సూర్యుడు ఏమో హరిశ్చంద్రుడు వేస్తారు ఎందుకంటే పద్యాలు బాగా పాడాలి అంటే ఈ రకంగా ఆ నాటకం చూసేసి మొన్నటి తెల్లార్స్తో పలికే మొట్టమొదటి పలికే అసత్యం మన ఆయన గారు అడీ అలా రాత్రికి నువ్వు కనపడలేదు ఎక్కడికి వెళ్ళేవాన్ని ఆ శాస్త్రి గారి ఇంటికెళ్ళి అక్కడే కొనుక్కున్నానండి మొట్టమొదటి అసత్యం తెల్ల మొట్టమొదటి వాడే అసత్యం వాళ్ళతో వద్దు రాజు రాత్రి చేతిడు పదే ఒకటి సత్యం హరిశ్చంద్ర సినిమాతో ఉంటాం సో ఈ రకంగా మన సంసారాన్ని మనం విడిచిపెట్టడానికి వీఆర్ నాట్ రెడీ భగవద్గీత ఏదో మంచి విషయాలు ఆయన ఏదో వాగుతాడు చెప్తాడు వెళ్ళాం అని అలాగే కొంతమంది అయితే ఏదో పురాణ కాలక్షేపం అనుకుని వచ్చి నిరుత్సాహపడి పాపం దానికి డిజపాయింటెడ్గా వెళ్తూ ఉంటారు అది నాటికే ఎవరో ఎగ్జామ్ ఈ కాంట్రడిక్షన్స్ ఈ వైరుధ్యములను దూరం పెట్టడం నేర్చుకోవాలి క్రమంగా పరమాత్మ అనేవాడు ఎక్కడో ఉండడు పరమాత్మ అనేవాడు ఇక్కడే ఉంటాడు వాడికే ఉత్తమ పురుష వాడు ఉత్తమ పురుష వాళ్ళు ఉత్తమ పురుష అన్నందుకు పరమాత్మ అంటే చాలుదా అంటే చూడ రెండు లెవెల్స్ ఉన్నాయి క్షర అక్షర వాటికి క్షర పురుషుడు అక్షర పురుషుడు అని పేరు పెట్టాం కనుక వీడికి ఉత్తమ పురుషుడు అని పేరు పెడతాడు అక్కడ వస్తే ఇక్కడే ఉంటారు పురుషుడు సపోజ్ అక్కడ ఆకాశం అన్నారనుకోండి లైక్ భౌతిక ఆకాశము చిత్తాకాశము అనే ఆకాశం ఉన్నాడు అనుకోండి అప్పుడు ఉత్తమ పురుషుడు అన అప్పుడు ఏమంటారంటే చిరాకాశము అని అక్కడ కూడా ఆకాశ శబ్దాన్ని వాడతారు ఆ ప్రవాహంలో ఆ ఆ విధంగా శబ్దాన్ని వాడతారు సో ఉత్తమ పురుష అని విడదీశారు మీరు సమాధాన సమాసం చేస్తే పురుషోత్తమ అవుతుంది ఓకే కాబట్టి మన హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ చైతన్యమే సో అది అది పరమాత్మ సో పర మన ఆత్మకి అపర రూపము కలదు అపర రూపము అంటే దేహము మనస్సు వీటి యొక్క ధర్మంలో ఆరోపించుకుని పరిచ్ఛిన్నమైన జీవభావంతో బతుకుతూ ఉంటే దానిని అపర రూపము అపర అంటే తక్కువ అపర రూపము సో శృతి భగవద్గీతను అధ్యయనం చేసి ఆ పర రూపమును తిరస్కరించి పర మనము తీసుకోవాలి ఇప్పుడు ఒకడు ఉన్నాడు దేహము ఇంద్రియములు మనస్సును ఈ సంసారంలోని భోగములను అనుభవించటానికి సాధనాలుగా పెట్టుకుని వాటితో తాదాత్మ్యములు చెంది భోగ భోగములను అనుభవిస్తూ ఉంటాడు వాడు అధముడు ఇంకోడు మధ్యముడు మధ్యముడు ఉంటాడు అవలవేదో సంసారం అది చేస్తూ ఉంటాడు సుఖీ దుఃఖి అంటూ ఉంటాడు తండ్రి ఇది అది అని ఇవన్నీ పెట్టుకుని చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు భగవద్గీత క్లాసుకొచ్చి ఓహో అలాగేనండి నా స్వరూపము పరమాత్మయ్య ఎప్పటికైనా నేను తెలుసుకోగలుగుతానా అనుకుంటే వాడు మధ్యం అనుకుంటే అలా కూడా అనుకోకుండా ఏ ఎండగా గొడవ పట్టేసి గంగా తీరే గంగాదాసహ యమునా తీరే యమునాదాస సంసారంలోప్పుడు అండగానే సంసారి గీతా క్లాసుకి శనివారం నాడు సాయంకాలం మాత్రం ఉత్తమ పురుష అలాగే దేనికి దానికి అడ్జస్ట్ అయిపోతుంటే వాడు మధ్యముడు కూడా అవ అధముడుగానే ఉండిపోతాడు దేనికి దానికి అడ్జస్ట్ అవ్వకుండగా తన కల్పిత స్వరూప కల్పిత రూపాన్ని తిరస్కరించేటువంటి సాధన ఎవడైతే చేసుకుంటాడో వాడు మధ్యముడు తన స్వరూపాన్ని తెలుసుకున్న జ్ఞాని ఎవడైతే ఉంటాడో వాడు ఉత్తమ పురుషుడు ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఆ శరీరము యొక్క ధర్మముల చేత ప్రభావితము కాకుండా పరమాత్మ ఎలా అయింది అని ఒక ప్రశ్న ఉదయించటం సహజం దానికి శ్రీకృష్ణుడు రెండో అధ్యాయంలోనే విస్తారంగా చెప్పి ఉన్నాడు అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమ శరీరస్థోకి కౌన్య నే లిప్యతే అని చెప్పాడు రెండో అధ్యాయంలో అయితే తర్వాత పదమూడో అధ్యాయంలో అవి ఉండొచ్చు సో ఈ పరమాత్మ ఉన్నాడే వినాశము లేని పరమాత్మ అవ్యయ ఆ మాట అస్తమానం చెప్తారు ఎందుకంటే మనుషులు దేహభావంతో జీవిస్తూ ఉంటారు దేహభావంతో జీవిస్తున్నారు అంటే అర్థం ఏంటి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అర్థం ఉద్యోగస్తులు కొద్ది మధ్య వయస్సులోను యంగ్ పీపుల్ వాళ్ళ గురించి చెప్పట్లేదు రిటైర్ అయిపోయాడు ఇంటి దగ్గర ఉన్నాడు అంటే వాట్ ఈజ్ యూ డూయింగ్ is not doing anything yet. so then what is waiting for death waiting for death anjethana mana valle evallo cheptaru tarchi boya lokalo sari kashi chusi vasthhe manchidani therefore evarno pattukode kashi vello chesi akada cheyalasina rituals evu untayi rendu mooru rituals anta rituals le pratididi rituals pratididi rituals దాంట్లో స్పిరిట్ ఉండదు ప్రతీది రిచి తండ్రి బతుకున్నప్పుడు దెబ్బలాడతాడు దెబ్బలాడ్డానికి తండ్రి బతుకున్నప్పుడు కోర్టులో కేసులు వేసాడు లా సూట్ సివిల్ కేసు ఆస్తి పంపకాలలో ఆ కేసు నడుస్తూ ఉంటుంది అది ఇప్పట్లో తెవలేదే నడక ఇండియాలో కోర్టులో కేసులు వేస్తే ఆ కేసు అది తెలియదు అలాగే ఉంటుంది అలా పండు ఉంటుంది చీఫ్ జస్టిస్ గారు మూడు కోట్ల కేసులు అలా ఉన్నాయని కలబ నీళ్లు పెట్టుకునే దాన్ని బట్టి మీకు ఈ కేసుల పరిస్థితి మీరు ఊహించుకోవచ్చు కేసులు ఏమీ అవ్వవు దేవుడి జస్ట్ బి దేవుడు గురించి అవేమీ అవ్వావు నథింగ్ హ్యాపన్స్ టు సో ఆ కేసు కూడా అలాగే అయింది ఈయన పెద్ద ఆయన పోయారు పెద్ద ఆయన పోయారు వీళ్ళు రాజోలు కోర్టులో కేసుకి వాయిదా ఉన్న రోజునే ఈయన రిక్షాలోనో ఆయన గుర్రబడి మీద వెళ్ళేవారు రాజులు వెళ్ళి ఆ కోర్టులో అటెండెన్స్ వెళ్ళి కూర్చునేవారు ఏదో అవుతున్నారు అక్కడికి వెళ్ళగానే మూడు నెలలకు వైద్య వేసి ఇవ్వడా మెడిస్ట్రేట్ మళ్ళీ వెనక్కి అలాగే జీవితమే గడిచిపోయింది ఆయన పెద్ద పోయాడు పెద్ద పోతే ఆయనకు వార్త వచ్చింది చెప్పారు అయ్యా నీ నాయనగారు పోయారు అప్పుడు ఆయన వచ్చి ఆ శవానికి యాత్ర చేసి మెళ్ళలోనేమో జల్లెహటేసుకుని ప్రాచీనా వీటి నీకు ఇట్టి ఎంతో ఇట్టు నుంచి అటు తిప్పి అట్నుంచి ఇట్టు తిప్పి పిల్లల్ని ఎలా పోసి ఎలా పోసి దర్భలు పెట్టి పెండం ఈ కార్యక్రమం చేశాడు ఆయన పది రోజుల కార్యక్రమం ఎలా ఉంటుంది అదే తండ్రి పోయాక తండ్రిని పెడదామని హడావే కానీ కొంచెం పితృ మళ్ళీ రామ రాముడి మీద జయ శ్రీరామ్ అంటూ వాట్ ఈజ్ రామ సీతారాముల కళ్యాణం జయం వై వై కళ్యాణం సీతారాములు కళ్యాణం జనక మహారాజు చేశాడు ఇప్పుడు మీరందరూ తయారై చేయడం కల్లా మీరు శ్రీరాముడు యొక్క ధర్మాన్ని ఏమైనా సో ఇవన్నీ దృష్టాంతాలు నేను ఎందుకు చెప్తానంటే యూ డోంట్ కన్వర్ట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఏ రిచువల్ ఒక మార్చేసి దాని స్పిరిట్కి తిలోదకములు ఇవ్వడం అనేటువంటి పద్ధతికి మనం అలవాటు పడుకున్నాం అలా చేయకూడదు అనివే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ సో ఈ పరమాత్మ అవినాశి ఈ ఆత్మ అవినాశి అంటే దేహము యొక్క చావు పుట్టుకలు దానికి లేవు అది అనాది అది ఎప్పుడూ పుట్టినది కాదు కాబట్టి గిట్టబోగుటలేదు తర్వాత నిర్గుణము చావు పుట్టుకలు దేనికి ఉంటాయి తమో గుణ ఉంటాయి సుఖ ఉంటాయి మా సత్వగుణ ప్రధానమైన ఉంటాయి ధర్మాధర్మాలు దేనికి ఉంటాయి ప్రజోగుణ ప్రధానమైనటువంటి ఆ కర్తృత్వానికి ఉంటాయి ఆత్మస్వరూపము నిర్గుణము మీ స్వరూపము నిర్గుణము కాబట్టి ఇవేమీ స్వరూపంలో ఉండవు కాబట్టి చావు పుట్టుకల లేనిది నిర్గుణము గనుక ఈ ఆత్మ ఈ దేహంలో ఉన్నప్పటికీ శరీర స్థోపిక ఉంటేయ నా కరోతే దీనికి కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు అంచేతను ఇక్కడ ఉన్న ఆత్మయే పరమాత్మ దానికే ఉత్తమ పురుష ఈ ఉత్తమ పురుషుడు అంటే పరమాత్మ ఈ మాయాశక్తి కంటే ఈ వినాశీలమైనటువంటి జగత్తు కంటే విలక్షణమైన వాడు మీరు మైక్రోలో చూసుకోండి జగత్తు మాయాశక్తి పరమాత్మ ఈ జగత్తు క్షరము మాయాశక్తి అక్షరము పరమాత్మ విలక్షణుడు అని అక్కడ వర్ణం దాన్ని మీ అనుభవంలో మీరు సరిపోల్చి చూసుకోవచ్చును చూసుకోవాలి లేకపోతే జగత్తు అంటే మీ ఊహల్లో ఉంటుంది మాయాశక్తి అంటే మీ ఊహలలో ఉంటుంది తప్ప అనుభవంలో ఉండదు మీరు అనుభవ రూపంగా సరిపోల్చి చూసుకోవచ్చును ఎలాగా దేహము ఇది జగత్ జగత్తు బదులు దేహము క్షరపురుషులు ఇది క్షరము అవునా క్షరము అంటే ఇప్పుడే నశించిపోతాం ఇప్పుడే పోతూ ఉంటుంది అది అది ఎప్పుడో తర్వాత పోతుందని కాదు ఇప్పుడే పోతుంది అలా పోతూ ఉంటుంది ఇప్పుడు దేహం అనేది ఎవరి మినిట్ ఎవ్రీ మినిట్ ఎవరి సెకండ్ ఎవరి మినిట్ ఎవరీ అవర్ అది అలా డిసింటిగ్రేట్ అవుతూ ఉంటుంది దానికి శరీరం అని పేరు పెట్టారు శరీర స్థోపి శరీరం ఎప్పుడు అది అది శిథిలం అవుతూ ఉన్నది అంటే ఇప్పుడు ఇప్పుడు పండు పండుతో ఉంది ఈ పండుతో ఉందంటే ఎప్పుడు పండుతుంది రెండు రోజుల తర్వాత పండుతున్నారు అది ఇప్పుడు పండుతూనే ఉంటున్నారు అలాగే దేహము కూడా కాబట్టి ఇది ఇప్పుడే నశిస్తూ ఉన్నది ఎప్పుడోసారి కథమైపోతుంది అంతమైపోతుంది తర్వాత కనుక ఈ శరీరములందు ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ ఎందుకు చావు కుట్టుకలు అని ఆ విధంగా పరమాత్మ శబ్దాన్ని వర్ణించి చెప్పాలి ఇంతలా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అధ్యాత్మ విద్య మామూలుగా జనులు తాను జీవుడు తాను సుఖీ దుఃఖీ అని నిర్ణయం చేసుకుని పరమాత్మ వేరే ఉంటాడు అక్కడ కైలాసంలో ఉంటాడు లేకపోతే వైకుంఠంలో ఉంటాడు అని వీళ్ళు నిర్ణయం చేసుకుని పెట్టు కూర్చున్నారు అందుకోసం ఇంతలా చెప్పాల్సి వచ్చింది ఇది ఎలాగుందంటే కుండ మిస్టర్ కుండ మిస్టర్ ఘట ఏమనుకుంటున్నాడంటే నేను దీవుణ్ణి అల్పుణ్ణి భూలోకంలో ఉన్నాను నా స్వరూపమైన మృతు అది మృల్లోకంలో ఉంటుంది మృదుల్లోకం అని ఓ లోకం అక్కడ మృతుండే లోకం ఆ మృదుల్లోకంలో ఉంటున్నాను అలాగే నెక్ మిస్టర్ నెక్లెస్ మిస్టర్ నెక్లెస్ మిస్సెస్ నెక్లెస్ మిసెస్ నెక్లెస్ ఏమనుకుంటున్నారంటే అమ్మగారు నెక్లెస్ అమ్మగారు ఏమనుకుంటున్నారంటే నేను నెక్లెస్ని ఇక్కడ ఉన్నాను పుట్టేనూ పోతాను కానీ నా స్వరూపమైనటువంటి మిస్సెస్ గోల్డ్ గోల్డ్ లోకంలో ఉన్నది గోల్డ్ లోకం అంటూ వేరే ఉన్నది ఇదే గోల్డ్ లోకం అలాగా జనులు ఈశ్వరులకు దూరమై వాళ్ళు దూరమై అంటే ఈశ్వరుణ్ణి దూరంగా పెట్టి వాళ్ళు ఉంటున్నారు అలా ఉంటున్నారు జనులు కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీ యొక్క యథార్థ స్వరూపమే పరమాత్మ అదే ఉత్తమ పురుషుడు ఈ ఉత్తమ పురుషుడు ఈయనేం చేస్తున్నాడు యో లోకత్రయ మావిష్య ఈ లోపల అసలు శంకర్లు చూద్దాము ఉత్తమ ఉత్కృష్టతమ పురుష అంటే ఉత్ ఉత్తరా ఉత్తమ మూడో సూపర్లేటివ్ డిగ్రీ తెచ్చుకోవాలి సో ఋతు అంటే మామూలు గ్రేట్ ఉత్తర గ్రేటర్ ఉత్తమ గ్రేటెస్ట్ అంటే అదేనారాయణ ఉత్కృష్టతమ పురుష తు అన్య అంటే ఇతరుడు తు అంటే కూడా విలక్షణము అనే అర్థంలో అంటే అత్యంత విలక్షణ స్థుతరాము విలక్షణమైన వాడు అంటే అసలు ఈ క్షర వేటికంటే విలక్షణుడు ఆ భ్యాం ఈ రెండింటికంటే ఈ క్షర అక్షర పురుషుల కంటే సుఖరాము విలక్షణమైన వాడు సో ఇది ఆ అద్దంలో ప్రతిబింబమున్నది అద్దంలో ప్రతిబింబము అద్దం ముందు నిలబడి ఉన్న బింబము బింబం అంటే అద్దముందు నిలబడి ఉన్నవాడు బింబము అద్దంలో ఉన్నది ప్రతిబింబం అద్దంలో ఉన్న ప్రతిబింబం ఏమనుకుంటోంది నేను బింబము కంటే భిన్నముగా ఉన్నాను అనుకుంటున్నాను అలా అనుకోలే ప్రారంభం దానికి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే అది అద్దముతో ఐడెంటిఫై అవుతుంది నేను అద్దంలో ఉన్నాను అద్దమునకు చెందిన దానము అని అనుకుంటాం అంటే అతను తాను దానివల్ల ఏమైంది ఆ ప్రతిబింబము కంటే విలక్షణంగా కనపడుతుంది ఈ అద్దం పగిలిపోతే నేను పగిలిపోతాను అని అనుకుంటున్నాను అలా అనుకుంటున్న ప్రతిబింబము కంటే ఆ ప్రతిబింబాన్ని విడదీసి నిలబెట్టే అద్దము కంటే ఈ ఎదురు నిలబడ్డవాడు విలక్షణుడు డిస్టింగ్ అదేవిధంగా అవిద్య అవిద్య ఎందు పరమాత్మ ప్రతిఫలించి మనకి అజ్ఞాని అయిన సంసారిగా మనకు మధ్యలో అవిద్య పెట్టి అవతల వైపు పరమాత్మను నిలబెడితే యువతల వైపు ఏమిటి వస్తుంది అజ్ఞాని సంసారి వస్తున్నారు ఆ పరమాత్మ ఈ అవిద్య కంటే ఈ మాయాశక్తనండి అవిద్యనండి దానికంటే ఈ అద్ద దాని ఎందు ప్రతిఫలనము వలన ఉత్పన్నమైనటువంటి ఈ అజ్ఞాన కల్పితమైన పరిచ్ఛిన్న జీవుడు కంటే అత్యంత విలక్షణమైన వాడు పరమాత్మ ఎందుకంటే ఈ అద్దం ఈ ప్రతిబింబం ఇప్పుడు మళ్ళీ పోతుంది కానీ ఆ మూల మూలతత్వమైనటువంటి ఆ చైతన్యము ఎప్పటికీ నశించేది కాదు అని చేత అది విలక్షణము దానికి ఒక పేరు పెట్టారు ఎవని పరమాత్మ ఇది ఇది ఉదాహృత అని ఉంది పద్యంలో శ్లోకంలో పరమాత్మ అని దాన్ని అంటూ ఉంట అది అలాగే ఉదాహరిస్తా సో ఎందుకండి పరమాత్మ పరమశ్చాస్తేహాద్య విద్యాకృతాత్మభ్య ఆత్మా అది రెండు పదాలు ఉన్నాయి పరమాత్మ మొదటిది పరమహ పరమహ అంటే సుపీరియర్ వేటికంటే సుపీరియరు దేహం పట్టుకోండి దేహమే నేను అంటే దాన్ని దేహాత్మ అంటే ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకేదో కార్డియా కార్డియాక్ ఏదో ఉంటుంది ఆహారం సరిగ్గా తీసుకోకపోతే ఏదో ఉంటుంది మరి కార్డియాక ఉంటుంది మీరు మామూలుగా నెయ్యి పప్పు కూర పూసు అన్ని పదార్థాలు ఒక మంచి మెలమెల పెరుగు మెలిసిపోతూ ఉండే ఆ చల్లనే అన్నము దాంట్లో పెరుగు పెరుగు ఎలా ఉండాలో తెలిసిన చేయి కడుక్కుంటుంటే చేయి అంత జిడ్డుగా ఉండాలి అలా ఉండాలి పెరుగు భోజనం చేసి వీళ్ళు లేచిన తర్వాత ఆ కంచా ఎలా ఉండాలి జిడ్డుగా ఉండాలి పప్పులో నెయ్యి ఎలా ఉండాలి అంత జిడ్డు ఇట్లా ఉండాలి పూర్ణం బూరి ఇలాంటివన్నీ తింటే మరి కార్డియాలజీ కాకపోతే ఇంకే అలజీ ఉంటుంది ఇక కార్డియాలజీయే ఉంటుంది మరి అలా దాన్ని డెవలప్ చేసుకొచ్చి ఇప్పుడు కార్డియాలజీ కాకపోతే మరి ఇంకే అలజీ ఉంటుంది ఆత్మాలజీ ఉంటుందా ఏమీ కార్డియాలజీయే ఉంటుంది ఒక ఫైల్ పట్టుకుని కార్డియాలజీ దగ్గరికి వెళ్తాడు ఇలా అక్కడ ఒక బెంచ్ ఉంటుందో అనేది కూర్చుంటాడు డబ్బులు ఇచ్చి అక్కడ వెయిట్ చేయడం అలాగే ఓకే డబ్బులు పోసి అక్కడ వెయిట్ చేయడం ఎందుకో తెలుసిన డబ్బులు కోసేవాడు వీడియో కాలు చాలా మంది ఉన్నారు కోసవాడు అందుకోసం వాళ్ళందరితో కూడా అక్కడ అలా పడికూర్చో ఇప్పుడు వాడి ఆత్మ ఏమిటండి దేహమే ఆత్మ దేహాత్మవాద అలా ఉంటే ఆత్మ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పని నేను అనలేదు దేహాత్మవాదమంతా కణాకష్టము అదే కర్మ రణాకష్టము అంటే ఇదేదో చిత్రమైన పదం అంటే కనిష్టంచా కష్టంచా అలాంటిది ఏదో అయ్యి ఉంటుంది అది చాలా అధమాధమైనది అండ్ ఆల్సో చాలా పెయిన్ఫుల్ చాలా పెయిన్ఫుల్ దేహాత్మభావం అలా ఉండకూడదు దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి దాన్ని దాంతో ఐడెంటిఫై అవ్వకూడదు ఆ గ్యాప్ ఉండాలి ఆ స్పేస్ ఉండాలి దేహంతో రాత్రికి వెళ్ళే టైంలో ఆ స్పేస్ అక్కడ అది దేహాత్మవాదము ఈ దేహ భావము ఇది ఎక్కడి నుంచి వచ్చింది అవిద్యాకృత ఆత్మ ఈ దేహాత్మ ఇది యథార్థమైన ఆత్మయా కాదు అజ్ఞానం చేత పుట్టింది ఆత్మ ఏమిటా అజ్ఞానము దేహమే నేను అనే అజ్ఞానం నుంచి ఒక దేహాత్మ ఒకటి బయట ఇప్పుడు ఇప్పుడు ఈ మోగపల్లి వారు ఉన్నారనుకోండి మోగపల్లి వారు వియ్యంకుడు ఉంటాడు ఏదో స్పెషల్ డ్రెస్ ఒకటి కొంటాడు వియ్యంకుల కోసం డ్రెస్సులు అమ్ముతారు అక్కడ నేను బొలారం క్లాస్కి వెళ్తుంటే కనపడుతూ ఉంటాను ఇవన్నీ వేసుకుంటారా వీళ్ళు అని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఆ స్పెషల్ డ్రస్ కొని ఆ పెళ్లి పండిట్లో ఇటు ఒకటో తిరుగుతూ ఉంటాడు అక్కడ వియ్యంకుడు ఆత్మ అని ఒక ఆత్మ ఒకటే అక్కడ నిర్మాణమై ఉన్నది ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానం నుంచి వచ్చింది వీడు ఎంతకాలం వియ్యంకుడు ఎంతకాలం వాళ్ళు ఎదురు సన్నాహం చేస్తారు అప్పుడు వస్తాడు ఈ ఆత్మ వాళ్ళు నాగవల్లి అని ఒకటి చేసి బాజా కొట్టి పంపిస్తారు అంతవరకు ఉంటాడు వియ్యంకుడు ఆత్మ అక్కడితోటి ఇలాపరేట్ అయిపోతాడు ఈ వియంకుడు ఆత్మ అలా ఈ ఆత్మలనే అలా ఏడుస్తాయి అదో ఆత్మ పూర్వంలా ఉండేది పూర్వం ఉండేది ఇప్పుడు ఇలా లేదు ఇప్పుడు రివర్స్ అయింది అయితే దేవుడికి చేసి పెళ్లిళ్లలో ఇంకా రివర్సల్ రాలేదు దేవుడికి చేసి పెళ్లిళ్ళలో ఎదురు సన్నాహం దేవుడికి పెళ్లి చేస్తా ఎదురుసన్నా శ్రీనివాసుడు వస్తున్నాడనే ఎదురుసన్నాను ఆ పద్యాలు ఎదురు అవుతాం కష్టం చేసి అల్లరి ఇంత అంత ఇప్పుడు రివర్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు రివర్స్ అయినప్పుడు దేవుడికి చేసి పెళ్లిలో కూడా సీక్వెన్స్ మార్చాల కర్లేదా కానీ ఇప్పుడు ఇలాంటి ఆత్మలు ఏదో ఒక స్టేటస్ తోటి ఐడెంటిఫై అయ్యి అదొక ఆత్మ నేను పండితుడను అది ఇంకో ఆత్మ ఇవన్నీ ఆత్మ ఈ ఆత్మలన్నీ కూడా అజ్ఞాన కల్పితమైన ఆత్మలు ఒక మనిషి ఎన్ని ఆత్మలు అవుతాడో తెలుసినా ఒక రోజులోనూ ఒక డజన్ ఆత్మలు అవుతూ ఉంటాడు డజన్ ఆత్మలు కొడుకు ఫోన్ చేశాడు అనుకోండి అమెరికాకి వీడు తండ్రి ఆత్మ కూర్చుంటాడు ఐడి ఉంటుందిగా ఫోన్లోనూ ఆ చూడగానే వీడు తండ్రి ఆత్మయత్తు అంతవరకు బాగానే ఉంటాడు అంతవరకు ఏదో న్యూస్ పేపర్ తగ్గుతూ ఉంటాడు ఫోన్ రింగ్ అవుతుంది చూస్తాడు ఓ కొడుకు ఫోన్ చేసేప్పుడు తండ్రి అయిపోతాడు తండ్రి అయిపోయి మా వాడు ఎలా అంటే వీడు నిరుత్సాహపడతాడు తండ్రి ఆత్మ అయిన తర్వాత మనం నిరుత్సాహం తప్పదు ఇవన్నీ కూడా కల్పితమైన ఆత్మ అజ్ఞానము చేత కల్పితమైన ఆత్మ నేను దుఃఖిని నేను ఇప్పుడు నేను నేను నష్టపోయాను అంటాడు దేహం నష్టపోయినా వీడిని నష్టపోయా దేహం నష్టపోలేదు వీడే నష్టపోయాడు ఎందుకంటే దేహానికి ఏం తెలుసు అండి దేహం నేను డబ్బు నష్టపోయాను అని దేహం చెప్పినా మీకు దేహం చెప్పదు వీడేం చేస్తాడంటే ఒక బ్యాంక్ అకౌంట్ తోటి ఐడెంటిఫై అవుతాడు నష్టం బ్యాంక్ అకౌంట్ ఆత్మ నష్టపోతుంది అలాగే నేను సుఖిని నేను దుఃఖిని అంటే మానసి మానస ఆత్మ మానస ఆత్మ అవుతూ ఉంటుంది అది సుఖీ దుఃఖి అవుతాం ఈ రకంగా అధ్యారోపాలని బట్టి వీడు అనేక ఆత్మలవుతూ ఉంటాడు ఇవన్నీ కూడా కల్పిత ఆత్మలే ఈ కల్పిత ఆత్మలన్నిటికంటే సుఖీరియ పరమ దేహాద్యవిద్యాకృత ఆత్మభ్యహాని బహువచనం ప్రతి చోట ప్రతి వాడికి అనేక కల్పిత ఆత్మలు ఉంటాయి ఆ కల్పిత ఆత్మల కంటే తన సుపీరియ ఇంకా మరి ఆత్మ అంటే ఏంటి ఆత్మా సర్వభూతానం ప్రత్యక్షేతన అది ఏదైనా ఒక ప్రాణిని చూడండి ఒక ప్రాణిని తీసుకోండి ఒక మనిషిని తీసుకోండి మనిషిని తీసుకుంటే ఆయన రేమండ్ సూట్ బూట్ రేమండ్ రేమండ్ తొందరగా వాళ్ళు సూటూ బూటూ వేసుకున్నాడు అని మీరు అలా కనపడతారు ఆ కప్పు అది తీసుకుని సదా అందంగా ఉన్నాడు అది సరైన వాడి స్వరూపం దగ్గరికి వెళ్ళు బయట ఉండే సూతుదే ఉంది అంటే ఆయన హెయిర్ అండ్ లవ్లీ పచ్చగా ఉన్నాడు అది సరైన స్కిన్ ను చూసి మనుషులు నువ్వేమన్నా చెప్తావు కొంచెం వాడి స్వరూపంలోకి వెళ్ళు అంటే వాడు పడుచు వాడు పడుచు అంటే వయస్సుని బట్టి పడుచు అన్నావు ఇంకొంచెం వాడు లోతుల్లోకి వెళ్ళు వాడేమో ఉత్సాహం గలవాడు ఉత్సాహం అంటే అది మనోధర్మం అది మనస్సు యొక్క ధర్మం అన్ని సందర్భాల్లో ఉత్సాహం ఉడకపోవచ్చు కూడా కాబట్టి ఇంకొంచెం లోతుకు వెళ్ళు వాడు ఎంఎస్ ప్యా ఎంఎస్కి అయ్యాడు పోస్ట్ గ్రాడ్యుయేటు అది బుద్ధి యొక్క అది ఇంకొంచెం ఇంకొంచెం ఎందుకంటే వాడు ఎంఎస్ ముందు కూడా ఉన్నాడు కదా ఎంఎస్ ముందు లేడా ఉన్నాడు కదా వారి స్వరూపం ఎంఎస్ అయితే ఎంఎస్ ముందు వాడు ఉండకూడదు కానీ ఉన్నాడు కదా మరి కాబట్టి ఎంఎస్ అనేది వచ్చి పోతూ ఉంటుంది వారి స్వరూపం ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళు వాడి స్వరూపంలోకి వెళ్ళు మీకు ఎయింటివి ఎక్కడ చే మీరు వాడు పనులు చేసే శక్తి అని చే తేల్తారు ప్రాణశక్తి ప్రాణము లైఫ్ అంటే మేమేమంటామంటే బాగు మంచిది నువ్వు యూ కమ్ టు ఎ గుడ్ పాయింట్ life so you life ani meer eppudeyte annaro it is common to all a life da ka me raakunda antaku pai pai na meer satya adukonte you are dealing with a separate individuals endukante prativadi manasu veru prativadi buddhi veru prativadi sukha dukkhalu veru prativadna khatra veru graham veru rashi veru yogam veru marogadu veru marodudu సో కాబట్టి ప్రతివాడికి జాతకాలు వేరు అన్నీ వేరు మీరు ఆ పై పైన చచ్చాడుతుంటే మీకు ఆ భేదమే అనుభవానికి వస్తుంది నేను లైఫ్ అని మీరు ఎప్పుడైతే అన్నారో యూ హావ్ ఆల్రెడీ క్రాస్డ్ ది పోర్టల్స్ ఆఫ్ డివిజన్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు పోర్టల్ ఆఫ్ వన్ ఏకత్వంలో ప్రవేశించాలి ఎందుకంటే లైఫ్ అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆ లైఫ్ బుద్ధిమంతుల్లోనూ అదే లైఫ్ మూర్ఖునియందు అదే లైఫ్ పడుచు వాణియందు ముసలి వాణియందు అదే లైఫ్ అందరిలో అదే లైఫ్ కాలదు అంతవరకు వెళ్ళాలి ఏకత్వంలోకి వెళ్ళిపోతారు దానికి ప్రాణోపాసన అని పేరు ఇంకొంచెం ఇంకొక స్టెప్ ఉంది ఇంకసలు స్టెప్ లేదనుకుంటే పొరపాటు అంతవరకు వచ్చి నేను ఐ హ్యావ్ అకాంప్లిష్డ్ ఎవ్రీథింగ్ అనుకున్నాను నారదుడు ఇప్పుడు సనత్కుమారుడు చెప్తాడు కాదురా ఇంకొకటి ఉంది అది ఏమిటి అంటే భూమా అని చెప్తాడు అంటే లైఫ్ కంటే వెనుక కూడా ఇంకొకటి ఉన్నది ఏమిటో చూడండి మీలో మీరు చూసుకోండి మీ గురించి మీరు చూసుకోండి యు ఆర్ ఏ లివింగ్ ఎంటిటీ కదా కానీ సందేహం ఉందా ఏం సో యు ఆర్ ఏ లివింగ్ ఎంటిటీ అండ్ దెన్ యు ఆర్ ఏ నోయింగ్ ఎంటిటీ ఎరుక ఎరుక మీరు మీ స్వరూపము లైఫ్ అని అనగానే మీకు తెలిసింది అదిగో తెలిసిందా లేదా తెలిసింది అది దట్ ఈజ్ ద సుప్రీం ఆ ఎరుక తెలివి లైఫ్ కూడా దానికంటే ఒక మెట్టు తక్కువ ఆ తెలివి ఖేతన ఇంకా అంతకంటే లోతుకు వెళ్ళేదేమీ లేదు ఎంతవరకు అయితే వెళ్తారో ఇంకా అంతకంటే లోతు లేదన్నప్పుడు దాన్ని ప్రత్యక్ అని అంటారు ప్రతి అంచు అంచు గతం అలా వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా మీరు గోలు చేరుకున్నారు ఇంకా దాని తర్వాత వెళ్లాల్సినది లేదు గంగా నదిని పట్టుకుని మీరు పైకి ఉత్తర దిశగా వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా మీకు ఏం గోముఖ దొరుకుతుంది గోముఖ ఇంకా తర్వాత ఇంకా వెళ్ళేదేమీ లేదు ఆ రకంగా ప్రత్యక్షేతన దానికి ఆత్మా ఆత్మ అంటే అర్థం కాబట్టి ఈ ఆత్మ ప్రత్యక్షేతనము అది పరమము ఎందుకు పరమము మీరు ఆ ఎరుక దగ్గరికి వెళ్ళేప్పటికీ ఈ భేదములు ద్వంద్వములు వినాశశీలమైనటువంటి క్షర అక్షర ఇవన్నీ దాటేసి మీరు అక్కడికి చేరుకుంటారు కానీ పరహ పరహర అది పరమాత్మ ఇత పరమాత్మ ఇది ఉదాహత ఉపనిషత్తుల్లోనే చెప్తారు ఇలా మీరు మా మేము ఇప్పుడే అలాగే యోగ బాలాజీ మందిరం నుంచి వస్తున్నామండి అక్కడ పురోహితుడు గారు నేను పరమాత్మని చెప్పనే లేదు పైగా పరమాత్మ గర్భగుల్లో ఉన్నాడని కూడా చెప్తున్నారు ఆయన మరి మీరు ఇక్కడికి వస్తే ఇలా చెప్తున్నారు ఏమిటంటే అక్కడ అలాగే చెప్తారు ఇక్కడ మటుకు ఇలా చెప్తారు ఇక్కడ వేదాంతేకు ఉపనిషత్వం చేత కూడా ఉపనిషత్వం ఇది అధ్యాత్మ విద్య కాబట్టి కర్మ చేసేవాడికి పరమాత్మ ఎక్కడ ఉంటాడు గర్భగుల్లో